పరశుధర వాగు తండ్రి మీకే వదనాలేసయ్యా ఇస్రాయెల్ గొప్ప దైవం మీకు కృతజ్ఞతలు తండ్రి ఈ యొక్క గడిచిన కాలం అంతా మనల్ని కాపాడినందుకు మీకు ఎంత వదనాలి ఈ మధ్యాహ్న కాలంలోనైనా మిమ్మల్ని స్థితించేలాదని కనపరిచేలాగా ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు వందాలి ప్రభావ మీ యొక్క స్వరం మేము బలపడాలా తండ్రి మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి తండ్రి అంచలంచాలి గదిగింపజేయండి తండ్రి సంపూర్ణంగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం దేని విషయంలో అనుమానించకుండా భయపడకుండా దేని విషయంలో తను మళ్ళీ ప్రతి దాంట్లో తండ్రి మీకు తన్మలు అంగీకారంగా మేము ఉండాలా ప్రతి విషయంలో మీకు తన్మలు అంగీకారంగా ఎదురు చూస్తున్నాం నేను మసత తలపులు కాకుండా మీ తలపులకు మేము చోటించి లాగ్న సహపడండి ప్రతి బ్రదర్ సిస్టర్స్ బిడ్డలందరినీ ఆశ్రయించండి స్వస్థత దయచేయండి వైరస్ ని గద్దించండి ప్రభావ సైతం రజంత ఒకట మీరు లేవనెత్తినారు మమ్మల్ని అందరినీ కాబట్టి ధైర్యంగా మేము ముందు పొలగన సహాయపడండి ప్రభ దేని విషయంలో భయపడకుండానైనా మీ యొక్క సన్నిధి మా హృదయంలో నివసింపజయండి అండి మా హృదయం దగ్గరండి ప్రభా నూతనంగా అభిషేకించండి ప్రతి ఒక్కరిని మీకు శాసనాలు పెట్టుకొని మీరు ఆకసీ పరచుకోమని ఏ సుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపా జీవితాన నీ కృపా నీ కరుణ చాలులయ్యా నా జీవితాన ఇక దేని ఆసించను నేకరను బ్రతుకు నా ఇక దేని ఆసించను నేకరీ तू गोका चालैया चालू नी कृपा चालू चालैया चालू नी कृपा चालू चालैया चालू नी कृपा चालू चालैया चालू नी कृपा चालू మేళయా ఎన్ని మేలయ మేళయ ఏసయ్యా నిసన్ని మేలయ్యా నీకృపా నీ కరుణ చాలుునయ్యా నా జీవితానా ఏ మంచిలే నినన్ను ప్రేమించిన వే కోట్లాది జనములలో నన్ను కోరుకున్నావే ఏ నన్ను ప్రేమించినవే కోట్లాది జైన మూలలు నన్ను కోరుకున్నావి ఎక్కలేనంత ఎత్తైన కొందపై నన్ను ఎక్కించినాయేసయ్యా విలువైన నీ నను నన్ను మనచినయ్యా ఎక్కలేనంత ఎక్క కొండపై నన్ను ఎక్కించినేసయ్యా విలువైన నీ పాత్రగా నన్ను మలచిన నాయసయ్యా చాలయ్యా చాలు నీ కృప చాలు చాలయ్య చాలు నీ కృప చాలు చాలయ్యా చాలు నీ కృప చాలు చాలయ్య చాలు నీ కృప చాలు మేలయ్యా ఏసయ్యా నీ సన్నిధి మేలయ్యా మేలయ్యా ఏసయ్యా నిసన్నిధి మేళయ నీకృపా నీ కరుణ చాలుునయ్యా నా జీవితాన నీకృపా నీ కరుణ చాలునయయా నా జీవితాన మరనపు అంచులలో నుండి ననుమలపినావే నరకపు ద్వారము నుండి నను రక్షించావే మరణపు అంచుల నుండి ననుమలపినావే నరకపు పొలి మేరలో నుండి నన్ను రక్షించావి కల్వరిలో నీ ప్రాణమిచ్చి నన్ను కొన్న నాయ్యా చెరగని నీ ప్రేమకయ్యి నను సాక్షిగా మా కల్వరిలో నీ ప్రాణమిచ్చి నన్ను కొన్న నాయ్యా చెరగని నీ ప్రేమకు నను సాక్షిగా మాచావయ్యా చాలయ్యా చాలు నీ కృప చాలు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 నిసన్ని మేళయ్యా మేళయ్యా ఎసయ్యా నిసన్ని మేళయ్యా నీకృపా నీ కరుణ చాలుునయ్యా నా జీవితాన నీకృపా నీ కరుణ చాలుునయ్యా నా జీవితాన ఇకదే నియాసించను నేకరనుయ బ్రతుకునా ఇకదేనియాసించను నేకోరనుయ బ్రతుకునా చాళయ చాలు నీ కృప చాలు చాలయ్య చాలు నీ కృప చాలు చాలయ్య చాలు నీ కృప చాలు చాలయ్య చాలు నీ కృపా చాలు మేళయ్యా నీ ని సన్నిధి మేళయ్యా మేళయ్యా ఏసయ్యా నీ కృపా నీ కరుణ చాలుులయ్యా నా జీవితానా నీ కృపా నీ కరుణాలు నా జీవితానాలు ప్రెసిడెడ్ బాహోరు ేహో దేవుడు నా మంచిగా పరిణాపు కొలతలేదు ఆరాధనా ఓ ఆరాధనా సుసి ఆరాధనా నీకే ఆరాధనా ఓ ఆరాధనా సుసి ఆరాధనా నీకే పాచికలో నా పరుండజ చేసి నన్ను పోషించును శాంతి జలముల చెంత నడిపి దాహము తీ నా పరుండజేసి నన్ను పోషించును శాంతి జలముల హము తీర్చును నీ నామట్టి నీతి మార్గములో నన్ను నడిపించును ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనానికి ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనానికి ేహోరువా నా మంచికా పరినాదు ఏవా దేవుడు నా మంచిక పరి నాకుల తలదు శత్రువులా దుటా నాకు భోజనము సిద్ధ పరచితి నూనె తో అభిషేకం చేసి శత్రువుల ఎదుట నాకు భోజనము సీత పరచితివీ నూనె తునా తల అంతేయున్నావు అభిషేకం చేసి నైబ్రతుకు దిన్నములు కృపాశయమముల నా వెంటేనే వచ్చును చిరకాలమునే ఏ హోవా మందిరంలోని వాసం చేసేదను ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికి ఆరాధనా ఓ స్తుతి ఆరాధనాస్తుతి ఆరాధనానికి నా దుఃఖ దినములో నన్ను చూచువాడవు ఎల్లో నీ వేనయ్యా పిలచిన తోడునే నా చెంత చేరి బలపరచు ఎబినే జరా నా దుఃఖ దినములో నన్ను చూచువాడవు ఎల్లో నీ వేణయ్యా పిలచిన తోడునే నా చెంత చేరి బలపరుచు ఎరా ఒంటరిగా ఉన్న నాతోడు నడుచే హే హోవాని ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచే ఏ హోవా శం మానివే ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనాస్తుతి ఆరాధనా ఏవికా పరిణా కు ఏమిదు ఏవా దేవుడు నా మంచిక కొల తలదు ఆరాధనా ధతి ఆరాధ ఆరాధారాధుతి ఆరాధనా అని ప్రైజ్ థ్యాంక్ యూ అన్న స్తోత్రం పవ పరిశుభ్ర గొప్ప దేవ సరవశక్తి సంప్రంథ తండ్రి మైమశ్వరీ పగుదేవా కృపా మైదానికి వందా సయ్య అబ్రాహమే సాకి యాకొబ్ గొప్ప దేవను తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారండ్రి దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రించినారనైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా మీ కృపా సిం మాసాన్ని ఆశ్రయించడం నైనా మాట్లాడండి మా జీవితాలు సరి చేయని మీ వాక్యంలో నీ సత్యం మీ ఆత్మీయ నేత్రాలను వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధులకు తండ్రి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేని ప్రభావ మీకు తలంపులని చోటిస్తున్నాం అయినా నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారాన్ని లోపడుతున్నాం ప్రభావ నిశ్చితానుసారంగా మీ వాక్యానుసారంలో నడిపించి బలపరచం ప్రవ్వ నైనా మీ వాక్యమే ధ్యానించిపోతున్నానుగా ప్రభావ నూతనంగా మమ్మల్ని అభిషేకించి వాక్యంధ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మనం కొన్ని రోజుల నుంచి మనం దేవుని సంఘాన్ని ఏ రీతిగా మనం సిద్ధపరచాలా క్రైస్తవ జీవితం ఈరోజు ఏ రీతిగా ఉందనే విషయాలు మనం ధ్యానిస్తున్నాము కాబట్టి దేవుడు మనకిచ్చిన పిలుపు మన ఏర్పాటు దేనికి సంబంధించింది ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టిన ఆ బాకానాదం ఓదాలా అనే విషయము మనం చూస్తున్నాం ఎక్కడ అయితే ప్రవశించేవాడు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలిగినట్లు మనుషులతో మాట్లాడుతున్నాడని వాక్యం చేసినాం మనం కాబట్టి మనుషులకు మనం ఆదరణ కల్పించాలా హెచ్చరించాలా తర్వాత సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి అంటే ఆత్మీయమైన జీవితంలోకి మనం అందరం వాళ్ళని నడిపించాలా అనే విషయము ప్రభు మనతో మాట్లాడం కాబట్టి ప్రతి దశలో కూడా దేవుడు తన బిడ్డలకు అవన్నీ మనకు బయలుపరుస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం దేవారాత్రులు మమ్మల్ని మనకు అవన్నీ విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు అందుకు మనం ఎక్కువ మనం ప్రార్థనలు వాక్యంలో మనం ఎక్కువ సమయం గడిపినప్పుడు దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అవన్నీ మనం తెలుసుకొని ఈ యొక్క సంఘాలను మనం దేవుని బిడలను మనం సిద్ధపరచాలా అనే విషయం చెప్తుండ్రు నిన్నటి దిన మనం చూసిన అపుస్తుల కార్యం పద్నాలుగో దేవు ఇరవై రెండో చిన్నంలో అన్య కూడా దేవుని సువార్త వాళ్ళు విన్నారని చెప్పి దేవుడు ద్వారాలు తెచ్చినట్టు మనం అక్కడ చూస్తాం కాబట్టి అన్య జనులు సైతము దేవుని వాక్యాన్ని వాళ్ళకు ప్రకటించాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనం చెప్పిండు లోపల ఒక మంది ఉంది బయట ఒక మంది ఉంది అన్నాడు కాబట్టి రెండు మందలు కలవాలా ఒక్క నిమిషం సిస్టర్ శబ్దం వస్తున్నట్టు పక్కకి పక్కకు వస్తున్నాను అవునన్నా చూడండి దేవుని సంఘాన్ని మనం ఎట్లా బలపరచాలా ఎట్లా సిద్ధపరచాలా అనే విషయము ప్రభు మనకు అవన్నీ చేస్తున్నాడు కాబట్టి ప్రతి దశలో కూడా ప్రభు మనకు విషయాలు తెలియపరుస్తా ఉంటాడు ఎప్పుడంటే మనం ఆయన శనిలోగా మనం కనిపెట్టుకున్నప్పుడు ఎందుకంటే ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో మనం చూస్తే ఎంతోమంది రక్షణ పొందిన వరకే అదే స్థితిలో ఉంటారు రక్షణ పొందిన తర్వాత బాప్సం తీసుకొని అక్కడే ఉంటారు కానీ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా అక్కడి నుంచి వేరే లెవెల్ పోవాలా ఆత్మీయ జీవితంలో అనేది ఈరోజు సంఘాల్లో చాలా అరుదు ఎందుకంటే ఆ రీతిగా వాళ్ళు ప్రకటించలేని స్థితులు ఉన్నారు అందుకు క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం భరించలేక వాళ్ళందరూ దేవుడి నుంచి తొలగిపోతూ ఉంటారు కాబట్టి ఆ తొలగిపోయిన వాళ్ళని దేవుడు ఎత్తైన మళ్ళా ఆయన సంధిని నడిపించాలంటే దేవుడు ఏదొక రూపం ఎవరొక ద్వారా అవి బయలుపరచబడాల్సిందే కాబట్టి ఈ చివర అంత యుగ అంతంలో ఉన్న మనకి దేవుడు అవన్నీ బయలుపరిచినారు ఎందుకంటే ఆయన విధానం ఆ రీతిగానే ఉంటది కాబట్టి పిలువబడి వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొంతమందే కాబట్టి ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలా ఎందుకంటే మనకిచ్చిన పిలుపు మన భారం కాబట్టి ఈ శ్రమల కాలంలో దేవుని సువార్త విజృంభించి మనం ప్రకటించాలా ఎందుకంటే ఆయన రాక త్వరగొంది సైతన్ శక్తులు దుష్టశక్తి విజృంభించి పనిచేస్తున్నాయి వాళ్ళ రాజ్యాన్ని మనం కూలగొట్టాలా ఆ ద్వారాలు మనం ఓపెన్ చేయాలా నిన్న మనం చూసినాం కాబట్టి ఆ కీసు దేవుడు మనకిచ్చిండు మనం అడుగు పెడితే ఆ ప్రాంతాలు ఓపెన్ అయిపోతాయి మనం అక్కడ పోతేనే ఆ రీతిగా కార్యం జరుగుతాయి వాళ్ళంతా బయటకు వస్తారన్నట్టు కాబట్టి అలాంటి సేవలు అనేకులు ఉన్నారు కాబట్టి మనం ఆ రీతికి ముందుకు పోవాలా అనే విషయం ప్రభు చెప్తున్నాడు అయితే ఆ గ్రంథంలో అంతకు ముందు మనం చూసినాం ఆ యహోవా పట్టణం ముందు బాకానాదం వినబడగా ఆమోస గ్రంథము ఆమూస గ్రంథము మూడు అధ్యాయం ఆరు వచ్చినంలో పట్టణ ముందు బాకానాదము వినబడగా జనులకు భయం పుట్టుకుండా చూడండి బాకానాదం విన వినబడితే మనుషులకు భయం పుడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే బాకా ఎప్పుడు ఊదుతారు యుద్ధం జరగబోయేటప్పుడు ఏదో ఒక రానప్పుడు ఈ లోకం ఏదో యుద్ధం జరిగినప్పుడే బాకా ఊదుతరు అంటే యుద్ధానికి సిద్ధపడండి ఇంకాని కాబట్టి ఈ బాక అనేది ఒక స్వరానికి స్వాదేశం కదా కాబట్టి మనం బాకా నాదం అంటే బాకా ఓదాలంటే బోర ట్రంపెట్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్ కాబట్టి బోర ఓదాలా అనే విషయం చెప్తున్నాం ఎందుకంటే చివరి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనము బోర ఓదాలా ఆ బోర ఓదినప్పుడు మనుషులకి ఖచ్చితంగా భయం ఉంటది ఈ బోర దేనికి సంబంధించింది అనేది ఎందుకంటే మనం మనం చెప్పే ప్రతి వాక్యము అనేకులు విని స్పందించి వాళ్ళ జీవితంలో ప్రభు సమర్పించుకుంటారు ఎందుకంటే దేవుని వాక్కు ఆ రీతిగా మనుషుల్లో కార్యం చేస్తూ ఉంటది కాబట్టి మనం ఓదాలనే విషయం ఎందుకంటే దేవుడు మనకు అధికారం ఇచ్చిండు కాబట్టి ఆ అధికారాన్ని ఆయన మహిమ కొరకు మనం వాడాలనే విషయం చెప్తుండడు తర్వాత యహోవ చేయనదని పట్టణంలో ఉపద్రవం కలుగున ఆయన చేయింది ఈ ఏది కూడా జరగదు సమస్తం ఆయన చేయాల్సిందే కాబట్టి ఈ లోకంలో ఏం జరగలన్న కానీ ఆయన తెలియకుండా ఏది జరగదు తర్వాత నీకు తెలియకుండా ఏది జరగదు కాబట్టి ఎందుకంటే ప్రతిదీ తన బిడలకు తాను పంచుకుంటాడు కాబట్టి మనం ఈ విషయాలన్నీ మనం నేర్చుకొని బైబిల్ వాక్యంలోని సత్యాలని మనం గ్రహించి మనుషులకు క్రైస్తవ సంఘాన్ని సిద్ధపరి అనేకులు ప్రభు చెంత నడిపించాలా దేవునికి మర్మని అన్య జను వాక్యాన్ని ప్రకటించాలా అనే విషయం ప్రభు మనకు అవి జ్ఞాపకం ఎందుకంటే ఏహెచ్కల్ గం రెండో అధ్యయన ఉపయోగంలో నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారంలోని దిట్టపరచకును బ్రద్దలైన సందుల్లో నిలిష్టకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను ఒక్కడేనను కనబడలేదు దేవుడు తను చూస్తున్న పై నుంచి ప్రాకారం దిష్టపరిచే వాళ్ళు బ్రద్దలైన సందుల్లో అంటే ఆ గోడలను సరి చేసేవాళ్ళు దాన్ని దిట్టపరిచే వాళ్ళు కాబట్టి ఆ బ్రద్దలైన సందులు అంటే ఆ గ్యాప్స్ని ఫీల్ చేసేవాళ్ళు దేవునికి ప్రజలు దేవునికి ఆయన బిడలకు ఉన్న గ్యాప్ని ఎవరు ఫీల్ చేయాలా దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయాలా నువ్వు మధ్యవర్తి ఉండాలా మన కొన్ని కొన్ని నెలల క్రితం విషయం మన గ్యాప్ చేసి మనం మధ్యవర్తి ఉండాలా కాబట్టి ఆయన ఏసు మధ్యవర్తి అండ్రికి మనకు మధ్యవర్తి ఆయన కాబట్టి ఆయన ప్రతినిధిని మనం కూడా మధ్యవర్తులాగా దేవుడు మనల్ని నిలబెడతాం మోస్ట్ అయిన మధ్యవర్తిలాగా పెట్టిండు ఆ కాలంలో ఇష్టాలు ప్రజలు నడిపిస్తానికి ఈ చివరి కాలంలో దేవుడు మనలో కూడా ఆయన ఆయన ప్రణాళిక ప్రకారంగా మధ్యవర్తులాగా పెట్టిండు కాబట్టి దేవునికి ఆయన ప్రజలకు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆయన దూరంగా వెళ్ళిపోయినారు ప్రజలు వాళ్ళు పెదవులతో ఆయన గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంది కాబట్టి నా వారు నాయడల చూపు భయభక్తులు మానవ విధుడు వంటి అన్నాడు కాబట్టి ఈ లోకమంతా మానవ వీధులను బట్టి మనుషుల కట్టడాల నుంచి దేవుని ఆరాధన చేస్తాను కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆరాధించే వాళ్ళు తక్కువ అందుకో వాళ్ళు దూరం అయిపోయినారు కాబట్టి ఆ గ్యాప్ నువ్వు ఫీల్ చేయాలా ఆ గ్యాప్ ని మనము ప్రభు చెంది వాళ్ళు వాళ్ళ జీవితంలో దూరంగా ఉన్న సంగతే వాళ్ళు మర్చిపోయిన ఉన్నారు కదా కాబట్టి మోసపోయిన మోసపోయిన ఆ రీతికి వాళ్ళు కాబట్టి వాళ్ళు మేము బాగానే ఉన్నామని చెప్పి మేము పాటలు పాడుకోవడం అని చెప్పి అంటున్నారు కానీ మోసపోయిన జీవితం ఉన్నట్టు ఆ రీతికి మోసపోకపోతే ప్రభు ఎందుకు చెప్తున్నారు ఏషోయ ద్వారా వాళ్ళని ఘనపరుస్తున్న ఆరాధిస్తున్న వాళ్ళ పేదవులతో ఘనపరుస్తున్న కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటే హృదయంలో ఆయన ఉండాలి కదా ఆయనే దూరం అయిపోతే హృదయం లెక్కడికి వస్తారు ప్రభు కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డల జీవితం నమ్ముకుంటున్నారు నమ్ముకున్నారు కానీ దేవుని వాక్యం ఆయన సత్యంతో ఆరాధిస్తలేరు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని వాక్యం ఆత్మ లేదు సత్యం అసలే లేదు ఏదో నామకర్థంగా జీవిస్తున్నారు అందుకు మనకి దేవుడు ఈ విషయాలు చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళని సిద్ధపరచాలా ఆ విషయం చెప్తుంది అక్కడ ఎంత వెతుకన గానీ ఒక్కరు కూడా కనిపిస్తలేరంట చూడండి దేవుని ఉగ్రత రాబోతుంటే ఆ కాలంలో ఇస్రాల్ ప్రజల దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మోసే ఆహోరణలు ఏం చేసిండు అవి ఆ దేవాల వాళ్ళని నాశనం చేయద్దు ప్రవ్వా అని చెప్పి మోస అడ్డుపడినా లేదా దేవుడికి కాబట్టి మడ్డుపడి ఆయన దూపాది చేత పట్టుకుని ఆహోణం పరిగెత్తిపోయిండు తెగుళ్ళు ఆపటానికి దూపాది చేత పట్టుకుని పరిగెత్తిపోతే అప్పుడు తెగుళ్ళు ఆగిపోయినాయి కాబట్టి ఈ లోకంలో దేవుని ఉగ్రత భయంకరంగా ఉంది కాబట్టి వాళ్ళన్నిటి నుంచి కాపాడబడాలంటే మనము మోషేలాగా దేవుని సంధిలో ఉండి గోజారడి ప్రవ్వాళ్ళు క్షమించి ప్రవ్ అని వాళ్ళకు ప్రతినిధిగా మనం నిలబడి దేవుని చెంతకొని నడిపించాలా కాబట్టి అందుకు మనం బాకానాథం ఓదాలా దో బూర ఓదాలా అనే విషయము చెప్తుండ్రు ఒక్కరు లేడంట ఎవరైనా కనిపిస్తారంటే ఒక్కరు లేరా కాబట్టి ఈ రోజు దేవుడు మనం అడుగుతున్నాడు నువ్వు వెళ్తవా ఆ రీతిగా నువ్వు దిట్టపరచగలవా ఆ పడిపోయిన గోడల్ని ఆ సరిలేని గోడలను చక్కగా చేయగలవా దేవుడి నీకు కొలకారం ఇచ్చింది కదా అని వాక్యం కాబట్టి ప్రాణంగా మనం చూస్తాం పదకొండు యుద్ధంలో దేవుని ఆలయంలో కొలత వేయమన్నాడు కాబట్టి ఆ కొలతకు సరిగ్గా ఉన్నరా ఈరోజు క్రైస్తవ జీవితం ఒకవేళ మనం సరిగ్గా లేదా అనేది పత్తి క్షణము మన జీవితాలు మనం సంపూర్ణంగా పరిశీలించుకుంటూనే ఉండాలా ఆ రీతిగా ఉంటేనే మనం ఆయన కొరకు మనం సిద్ధపరచగలం మనుషుల్ని కాబట్టి పత్తి కొలత దేవుని వాక్యానికి సరిగా ఉండాలా కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు ఎందుకు మట్టపుడు ఎందుకు రెండు గుంపులకు విభజింపబడ్డి అంటే కొలతకు సరిగా లేరు కాబట్టి ఆయన కొలతకు సరిగా ఉండాలంటే మెజర్మెంట్ అంటే వాళ్ళ జీవితాల్లో సరిగా చేసుకోవాలంటే కొలకర్ర అవసరం అన్నట్టు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన నాకు ఇచ్చిన కొలకర్ర మనందరికీ ఆ కొలకర్ర ఇచ్చిండు ఆ కొలతతోని దేవుని వాక్యంతో వాళ్ళ జీవితాలన్నీ సంపూర్తిగా మార్చాలంటే అది బహు ప్రయాసంతో కూడింది బహు అయినా సరే ప్రభు మనకు సహాయకుడు కాబట్టి మన భారం గొప్ప జనం దేవుని సందికి రావాలా గొప్ప జనమైన అనిలు కూడా అని బిడ్డలే కూడా ప్రభు చెంత నడిపించాలా కాబట్టి ఆ ప్రాకారాల దిట్టపరచాలా అంటే అవి సరిగా లేవు ఎందుకు దిట్టపరచాలా లేకుంటే పడిపోతాయి అవి అవి సరిగా లేవు గోడలన్నీ క్రాక్స్ వచ్చేసి ఎంత భయంకరంగా ఉంది అంటే దేవుని బిడల జీవితం ఎంత భయంకరంగా ఉందో దేవుడు చూపిస్తాడు అక్కడ కానీ వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నామని అనుకుంటున్నారు కాబట్టి ఇది అంతకంతకు మోసకరంగా జీవితం చెడిపోతుంది ఆ ఉపద్రం వచ్చినప్పుడు అమావంతంగా అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలా అది తెలియని ఈ రోజు క్రైస్తవ సంఘం అందుకు దేవుడు మనల్ని ఆ రీతిగా సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ గోడలను సరి చేయడానికి ఆ ప్రాకాలను దిట్టపరచడానికి ఆ బ్రద్దలైన సందుల్లో ఆ భయంకరమైన గ్యాప్ ఆ విధానాల్లో మనుషులు ఉన్నప్పుడు నువ్వు నిలబడగలవా వాటిని సరి ఆపగలవా దేవుని ఉగ్రతను ఆపగలవా అని చెప్తున్నక్కడ నేను దేశాన్ని పాడు చేయబోతున్నా ఎవడైనా చూడమంటే ఎక్కడు కూడా ఆప్తలేడు కాబట్టి మనము ప్రవ్వ అవకాశం ఇవి ప్రవ్వ కాబట్టి మేము మేము పోయి ప్రకటిస్తాం అని నువ్వు ప్రార్థన చేస్తే మోసే ప్రకారంగా మోసే ప్రార్థన చేసిందో మోసే మాట దేవుడు విన్నాడు ఈ రోజు మన మాట కూడా ఆయన ఇంటాడు ఎందుకంటే ఆయన ఒక్క ఆత్మగా ఇష్టం లేదు కాబట్టి మనకు కూడా ఇష్టం లేదు కాబట్టి మనకు దేవుడు ఈ లోకంలో ఆయన ప్రతినిధిగా పెట్టింది కాబట్టి ఒక్కరు కూడా అడుగు మనం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉన్న ఆత్మ రక్షింపబడాల్సిందే అక్కడ ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దు ఆ రీతిగా మనం విశ్వాసంతో మనం అలాంటి దృక్పథంతో మనం ముందుకు పోవాలా అనే విషయము ప్రభు చెప్తుండే కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము ఏ రీతిగా ఉంది ఎంతో భయంకరంగా ఉంది కదా చూడండి ఎందుకంటే చూడండి మనము ప్రతి క్షణము మన మనసు ఆయన మీద కేంద్రీకరించుకోవాలా ఇది చాలా ముఖ్యమైన క్రైస్తవ జీవితంలో మన మనసు పలు పలు విధాలుగా ప్రతి దశలో నీ మనసు ఆయన మీద కేంద్రీకరించుకోవాలా చూడండి మన మనసు ఆయన మీద కేంద్రీకరించుకపోతే ఏం జరుగుతుంది చూడండి మనం ఆయన నుంచి దొరికిపోతే ఏం జరుగుతుంది ఈ రోజు ఏం జరుగుతుంది అనే విషయము మనం చూస్తాం అక్కడ చూడండి ఇక్కడ మనం చూస్తే అంతకుముందు చూసినాం మనం ఈ వాక్యము రాజుల గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథంలో ఒక వాక్యం మనం చూస్తున్నాం చూడండి ఆమోసానికి ముందు ఆమోస గ్రంథంలో నుంచి మూడు అధ్యాయం ఏడు వచ్చినంలో తన సేవకులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించింది బయలుపరచకుండా ప్రభు అని ఎహోవ ఏది చేయడు కాబట్టి ఖచ్చితంగా మనకు బయలుపరుస్తుందనే విషయం చెప్తుడు అయితే మికా మొదటి రాజుల గ్రంథంలో ఇరవై రెండు అధ్యయం పంతొమ్మిది వచ్చినంలో మికా ఇట్లా సెలవిచ్చిన మాట ఆలకించము యహోవ సింహాసనాశినుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వన నిలిచినట నేను చూచి తిని కాబట్టి ఆయన దర్శనం చూస్తున్నాడు మికాయ దర్శనం చూస్తున్నాడు పత్తిది ఆయన చూస్తున్నాడు దేవుని సన్నిధిలో కాబట్టి మనం ఆ స్థితికి ఎదగాల అని ప్రభు మన ప్రతి క్షణం మనం కాబట్టి పత్తిది మనం చూడాలా అనే విషయం మనకు అర్థం చేసుకున్నాడు అయితే అక్కడ ఒక విషయం మనకు అర్థం చేసుకుంటే ఆ ఒక రాజు ఇస్రాల్ దేశం మీద యుద్ధం చేయడానికి వస్తుంటే ఆ రాజు చెప్తాడు ఆయన వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా కానీ వాళ్ళు ఆ టైంకు ఇస్రాల్లో దేవుని బిడ్డలు తెలుసుకొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు తర్వాత వాళ్ళు జయిస్తున్నారు అనట అయితే ఆ రాజుకు డౌట్ వచ్చింది ఏమైంది మనలో ఎవరన్నా పోయి వాళ్ళకి సమాచారం చెప్తున్నారా వాళ్ళు మనం ఏది ఎంత ఎంతగా మనము ప్లాన్ ఇచ్చినా కానీ అవన్నీ వాళ్ళు తెలిసిపోతే వాళ్ళు జాగ్రత్త మన మీద యుద్ధంకి వస్తున్నారు వాటి వాటి ఇది ఎట్లా సాధ్యం అంటే అయితే ఒక వ్యక్తి చెప్తున్నా అక్కడ రెండో రాజులు కదా ఆరు పన్నెండులో అతని సేవకులు ఒకడు రాజువైన నా వెళ్ళిన వాడ ఇస్రాయల్ రాజుపక్షం ఎవరు లేరు కానీ ఇస్రాయల్ ఉన్న ప్రవక్త ఎలిష మీ అంతపురం అందు మీరు అనుకున్న మాటలు ఇస్రాయల్లకు తెలియజేసిన చూడండి ఎక్కడ రాజు అంతపురంలో ఉన్నాడు ఎక్కడ ఎలిష ఉన్నాడు ఎలిష ఎక్కడ ఉన్నాడు ఊరు చివరు ఎక్కడ గుడిసెలో ఉన్నాడు కానీ రాజు అంతపురంలో ఉన్నాడు రాజు సింహాసన ఉన్నాడు అక్కడ ఉన్నాడు కానీ రాజు ఏం చెప్తుండో అవన్నీ ఎలిష చూస్తున్నాడు అంటే ఎలిషా ఆత్మ అక్కడ పోయింది అంటే ఎలిషాకు చూపిస్తున్నాడు దేవుడు చూడు నా బిడ్డల మీదకి విరోధంగా దుష్టుడు యుద్ధం చేయడానికి వాళ్ళని సిద్ధపడుతున్నాడు కాబట్టి ఎలిషా నువ్వు చెప్పుకో వాళ్ళకి వాళ్ళని సిద్ధపడమని అని ఎలిషా ఇక్కడున్నాడు కానీ ఎలిష ఆత్మ అక్కడ పోయి అవన్నీ విని తన బిడ్డలని సిద్ధపరిచండు చూడండి ఆత్మీయమైన జీవితంలో ఆ రీతిగా మనం ఉండాలా ఈ చివరి కాలంలో అలాంటి అనుభవాలు మనము పొందుకోవాలా చూడండి ఏజ్ కిలో అంతే కదా ఇష్టాల ప్రజలు పెద్దలో వచ్చి దగ్గర కూర్చుంటే దేవుడు కన్నం వేసి వాటి చూపించాను కదా వాళ్ళు ఎంత భయంకరంగా విగ్రహం చేసిండ్రు కాబట్టి దేవుని ఆత్మ నీ ఆత్మ దేవుడు చూపిస్తాడు నీకు శరీరం ఇక్కడ ఉంటుంది కానీ నీ ఆత్మ మటుకు అక్కడ పోతుంది అక్కడ పోయి అవి తెలుసుకొని దేవుని బిడలకు బయలుపరుస్తూ ఉంటావు చూడండి సైతాను కుయుక్తులు ఎంత భయంకరం ఉంటాయో అది అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆయన బిడలకి ఆయన ఆయన తెలియకొని ఈ లోకంలో ఏం జరగబోతుందో సైతానుడు నీ మీద ఎంత కుట్రలు చేస్తుందో వాడు నేను ఎంత పతనం చేయబోతున్నాడో నేను ఏ రీతిగా నీ మీద అటాక్ చేయబోతున్నాో దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఎందుకంటే ఆయన విధానం అది ఎందుకు ఆ రీతిలో మనం జీవించాలంటే ఎలీషా ఏలేలాగా మనం ఉండాలా దానిలాగా మనం ఉండాలంటే ఆ సిద్ధికి మనం ఎదుగుతూనే ఉండాలి ఇప్పుడు మనం కాబట్టి ఇంకా ఎదగాల ఆ అనుభవంలోకి మనం పోవాలా ఎందుకంటే వాళ్ళు పోయినప్పుడు మనం కూడా అనుభవంలోకి పోవాలి కదా పోతే కదా అనేకులు మనం సిద్ధపరచగలం ఆ రీతిగా ఆయన ఆయన ఆత్మ అక్కడ పోయి అవన్నీ విని ఇస్తాల్ రాజుకి వచ్చి చెప్తే వాళ్ళు సిద్ధపడ్డారు సైన్యం దిగువపాలా అంత ఇక్కడ శత్రు సైన్యం ఉంది మీరు జాగ్రత్త మీరు వాళ్ళ మీద ఈ రీతికి పోండి చెప్పి ఎలిష చెప్పింది అక్కడ చూడండి ఎలిషకి తెలిసింది ఎలిషా పోయింది కదా ఎలిస అక్కడే ఉన్నాడు కానీ ఆత్మ పోయింది కాబట్టి అందుకు మనం ఆత్మ రూపిగా మారాల మనం ఫిలుపు ఎక్కడో సమరం పట్ల ప్రకటిస్తే ఫిలుపుకు ఆత్మ పోయిన అసంభుకుడు సువార్థ చెప్పిందా లేదా ఈ అనుభవాలు మనం జరుగుతూ ఉంటాయి నాకు ఎన్నోసార్లు జరిగింది చూడండి ఎందుకంటే ఏదో నేనేదో గొప్పగా ఫీల్ అవుతలేను కానీ ఈ వాక్యాలు ఇలాంటి వాక్యాలు మనం దేవుడు మనం మనం చూపిస్తూ ధ్యానిస్తూ ఉంటాయి ఎంత ఆసక్తి మనకు ఉండాల ఎందుకంటే మనకు ఒక పని అప్పచెప్పబడింది ఆ పని కొరకు మనం సిద్ధపరచాలి కాబట్టి ఆ రాజుకు తెలియజేసిండు అక్కడ చూడండి కాబట్టి దేవుడు అంతగా మనల్ని ప్రేమించిండు కదా ఒక స్నేహితులాగా ఆయన మనకి చూడండి దాసుడు తన యజమానికి చేయదాడని ఎరుగ ఎరుగును కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు ఏసుపడ చెప్పిండా లేదా నా నేను నా తల్లి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి అంటే ఆయన ఏమే సంగతులు తండ్రి నుంచి నేర్చుకొని చెప్పిండో అన్నీ మనకి తెలియజేసిన మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఆత్మీయ దశలో ఆయన మన తండ్రి ఏం బయలుపరుస్తుండో మన ప్రభు ఏం బయలుపరుస్తుండో వాటన్నిటినీ ఈ లోకంలో ఉన్న గొప్ప జనం మన స్నేహితులు మన సహోదరులకి మనం తెలియజేయాలా ఈ సత్యని మనం ప్రకటించాలా వాళ్ళకి అని మన ప్రభు చెప్తుంది ఆ రీతిగా కాబట్టి యవన్స్ వద్ద పదిహేనోదయం పదారోచనలో మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించకును మీ ఫలము నిలిచిండకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటే ఏర్చుపట్టుకొని నియమించి చూడండి మనం వెళ్ళాలంట మనం వెళ్ళి ఫలించాలా ఎక్కడ పడితే మనం ఎక్కడ వెళ్తూనే ఉండాలా దేవుని సేవలో అనుమానించొద్దు భయపడద్దు ధైర్యంగా వెళ్తూనే ఉండాలా ఫలించాలా మీరు వెళ్ళిట వెళ్ళి వెళ్ళాలా తర్వాత ఫలించాలా మీరు ఫలించాలని చెప్పి దేవుడు ఆ రీతిగా మనం నిలబెట్టుకున్నాడు అనే విషయము మనకు చెప్తున్నాడు కాబట్టి ప్రతి దశలో మనము ఆ విషయము మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా అనే విషయము మనం చూసుకోవాలా అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు గొప్ప జనం ఏ ఉంది కాబట్టి నేను ఒక ఆశ్చర్యకరమైన ఆ వాక్యం నేను చూసినాను ఏంటంటే ఆ ఒకసారి చూద్దాం రెండో దినరత్వాంత గమం చూడండి ఒకసారి ఇది ఎట్లనే ఉండి రెండో దినరత్వాంతములు రెండో దినరత్వాంతంలో పదమూడు అధ్యాయం అనుకుంటా ని చెక్ చేసుకుంటా నేను రెండో దినరుత్వాంతములో పదమూడు అధ్యాయము థర్టీన్ సిస్టర్ ఫస్ట్ నుంచి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క అధ్యాయం అంతా మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రాజైన ఎరోబాము ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరమున అబియా యూదా వారి మీద ఏలని అయితే ఇదంతా మనకు అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఇక్కడ ఒక వృద్ధ రాజుల గురించి మనం చూస్తున్నాం ఒకటి అబియా అబియా యూదా రాజు ఎరోబాము ఇస్రాలకు రాజు అయితే ఎరోబాము దుష్టుడు బహుకూరుడైన ఒంటి వాడు ఎందుకంటే దేవుని రా ఇస్రాల్ మీద విరోధంగా లేచిన వాడు ఇతను అయితే ఇతను ఏం చేస్తాడు ఇక్కడ మనం ఈ చివరికి వచ్చినప్పుడు పన్నెండవ వచనంలో ఏడో వచనం వచ్చినప్పుడు సొలోమన్ రెహబాము ఇంకనూ బాల నుండి ధైర్యం లేనివాడి వారిని ఎదురిష్టకు తగిన శక్తి లేనప్పుడు వారు అత్యంత యుద్ధం చేయటకు సిద్ధమైరి అంటే దేవుని దేవుని సైన్యం మీద దావిదు సైన్యం మీద దావిదు ఒక రాజ్యం మీద ఈ యొక్క రెండుగా విభజించుకొని ఇస్రాల్ని దేవుని తట్టుంచి నడిపించండు ఇక్కడ మనం ఒక విషయం మన జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకి దేవుడు తిరుగుబాటు చూడండి ఇద్దరు దేవుని నమ్ముకున్న కానీ ఇక్కడ ఏం జరిగిందనేది మనకి అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలా అయితే ఇక్కడ మనం చూస్తే రెహబాము చిన్నత తననున్నప్పుడే చిన్నవాడు అని చెప్పి ఇప్పుడే నాకు అవకాశం అని చెప్పి ఎరోబామ్ ఏం చేసిండు యుద్ధానికి సిద్ధమైపోయిండు ఎనిమిదో వచ్చిన ఇప్పుడు దావిది సంతతి వశం ఉన్న యహోవా రాజ్యముతో మీరు యుద్ధం చేయ తెగించి తుమ్మని తలుచుతున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు ఎరబాము మీకు దేవతలకు చేయించిన బంగారు దూరలను మీద ఉన్నవి కదా చూడండి ఏరోబామ్ ఏం చేసిండు ఎంత భయంకరమైన పాపం చేసిండే మీరు ఎరుశలేములో పోయి ఏం చేస్తారు ఎక్కడ ఎరుశలేం అంత దూరం పోయి ఎక్కడ దేవుని ఆరాధించాలా కాబట్టి అని చెప్పి ఎరుశలేం పోతే ఇస్త్రాలు ప్రజలంతా అక్కడ పోతే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అక్కడ ఆ రాజ్యంలో వాళ్ళు వసపరుచుకుంటారు చెప్పి ఏరోబామ్ ఏం చేసిండే బంగారు దూడలు చెప్పించి ఇదే దేవుడు మీకు ఐగుప్తుల నుంచి తెచ్చిన దేవు దేవుడు ఇదే అని చెప్పి ఆ దాను ప్రాంతంలో ఒకటి ఆ యొక్క బేతేలు ప్రాంతంలో ఒకటి దూడలను పెట్టేసి ఇస్తాల్ ప్రజల్ని దేవుడి నుంచి విడదీసి వాళ్ళక్కడ పోనీయకుండా ఈయనెక్కడ ఆపేసి ఆ వాళ్ళ మీద రాజ్యం వెళ్తున్న వాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సహోదరులు ఇప్పుడు పర్లోక రాజ్యం బలవంత చేతిలో పట్టబడిందంటే ఇప్పుడు మీరు అర్థం బాగా అర్థమవుతుంది మనకి సైతం అక్కడేమో దుష్టుడైన రాజు ఎరోబామ్మ దుష్టుడు వాడు దేవుని ప్రజలను వెళ్తున్నాడు రాజ్యం వెళ్తున్నాడు దేవుని నుంచి వాళ్ళ వాళ్ళ హృదయాన్ని వాళ్ళ మనసును తోవదప్పించి విగ్రహాల తట్టు నడిపించాడు పైగా దేవుని సహోదరులు దేవుని బిడలు ఇసాలో యువ అన్నదమ్ముల పిల్లలు వాళ్ళంతా ఒకరే గోత్రుడికి రెండు గోత్రుల విభజించి వాడు ఏం చేస్తుండే యుద్ధానికి దేవుని బిడల యుద్ధానికి పోతుంది ఇప్పుడు నువ్వు అన్నవనుకో నేను తమ్ముడు అనుకో మన ఇద్దరం కలిసి ఇద్దరు కొట్లాడుకుంటే ఎట్లుంటుంది చూడండి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి ఇప్పుడు మన ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్ననుకో మన ఇద్దరిని కొట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది తండ్రి ఎంత బాధపడ్డది తెలుసా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే తండ్రికి ఎంత బాధ ఉంటుంది కాబట్టి ఇద్దరు ఒకటే ఇంటి వాళ్ళు కదా కానీ ఎక్కడొస్తుంది వ్యత్యాసము ఏదో జరిగి ఉండాలి కదా చూడండి ఇది ఇది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుతున్నారు దేవుని రా దేవుని బిడ్డల మీదకే దేవుని బిడ్డలు వ్యతిరేకమవుతున్నారు ఇది బహు ఆశ్చర్యం కదా దేవుని బిడల మీదకి దేవుని బిడలు ఇద్దరు దేవుని బిడలు వ్యతిరేకం అయితే ఎట్లుంటుంది కానీ దానికి ఎవరు వ్యతిరేకిస్తారు అక్కడ దాని కారణం ఎవరు ఎరబమ్ అంటే సైతానుడు వాడు దుష్టుడుగా ఉండి వాళ్ళకు వాళ్ళకే కొట్లాడబెడుతున్నాడు ఈ రోజు జరుగుతున్నది కానీ అక్కడ బాధకర విషయం ఏంటంటే వాళ్ళు కొట్లాడి ఇస్తాలలో చాలా మంది చనిపోయినారు అక్కడ ఇది చాలా దుఃఖకరం కదా ఈ రోజు దేవుని బిడలమి వాడు ఏ రీతికి రెచ్చగొడుతున్నాడు దేవుని బిడ్డల మీదకి క్రూలుగా తయారైపోతున్నారు కదా ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి చూడండి వాళ్ళు ఏం చేశారు అక్కడ తొమ్మిది వచ్చినాలో మీరు అహరోను సంతతి వారిని వాళ్ళు ఏం చేశారు తెలుసా అహరోను సంతతి వారిని విడి తీసి వాళ్ళు ఇతర ఇతర లేవిల్లాగా ఇతర యాజకులాగా నియమించి ఆ ధూపం అర్పించి ఎంత భయంకరంగా వాళ్ళు దేవునికి ఈ పాపం చేస్తున్నారు అందుకు ఆశ అభియా చెప్తున్నాడు అక్కడ ఎంత భయంకరంగా మీరు పాపం చేసినారు అని చెప్పి చెప్తున్నాడు అక్కడ కాబట్టి పన్నెండవ లక్షణంలో ఆలోచించుడి దేవుడే మాకు తోడయ్యుండి అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్బాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షం ఉన్నారు మీరు మీ పితృలతో యహోవతో యుద్ధము చేయకుడి ఇస్రాయిల్ ప్రజలు దేవుని బిడలతో యుద్ధం చేస్తున్నారు దేవుని ప్రజలతో యుద్ధం చేస్తున్నారంట ఏమంటుంది అక్కడ అభియా చెప్తుంది అక్కడ ఇస్రాయల్ అంటే ఒక సైన్యం ఎరోబామా చేతిలో ఉంది ఆ ఆ దేశం ఆ దానికి రాజగనుడు వాడు కాబట్టి అక్కడ అబియా ఈదో రాజుగనుడు కానీ ఈదో ఆత్మీయంగా కనిపిస్తుంది కానీ ఈ యొక్క ఏరోబాము దేవుని బిడ్డలు ఎంత భయంకరంగా వాళ్ళని రెచ్చగొట్టి దేవుని బిడ్డల మీదకే ఉసిగలుపుతున్నాడు సహోదరులు సహోదరులు కొట్టుకుంటున్నారు కదా చూడండి అందుకు ఇస్రాయేల్ మీ పితరు దేవుడిని యహోవతో యుద్ధం చేయగలంటే దేవునితో యుద్ధం చేస్తానంట ఇది భయంకరం కదా దేవునితో ఎప్పుడు యుద్ధం చేస్తే తెలుసా నువ్వు ఆయన మీద తిరుగుబడతానని చేస్తేనే ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వేంది చేసుకుంటో అని చెప్తారో తెలిసినవా అది అంత భయంకరంగా ఎందుకంటే వాళ్ళు అంతా గుడితనంలో ఉన్నారు వాళ్ళు చేస్తుంది వాళ్ళు కాదు గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళు అదంతా గుడితనంలోనే వాడు మోసగించి ఆ మోసంలో ఉంది వాళ్ళు ఏం చేస్తున్న తెలియని స్థితిలో ఉంది వాడు చేతిలో ఉన్నారు ఎరవం చేతుల్లో ఉన్నారు ఇస్రాల్ వాడు వెళ్తున్నాడు వాళ్ళని ఈరోజు శత్రువు గమని మన స్వాధీన పరచుకోవాలంటే బలవంతుల చేతిలో పట్టబడిందంటే సైతం చేతిలో ఉంది దేవుని రాజ్యం దాన్ని విడిపించాలి కదా నువ్వు దాన్ని విడిపించాలంటే ఇవి ఎంత బలవంతుడిగా తయారు చేయాలి చూడండి ఏంది అక్కడ మీ పితలు ఇవన్నీ యహోవతో యుద్ధం చేయకూడి చేసండు మీరు విజయం అందరు ఎరోబాము ఏం చేస్తున్నప్పుడు వెనక భాగమందు మాటుగానులను ఉంచి చూడండి అభియా ఎంతగా హెచ్చరిస్తున్నా కానీ ఈ యరోబాం ఏం చేస్తుంది తెలుసా కుట్రలు చేస్తుంది అక్కడ వెనక వాళ్ళు వాళ్ళ చుట్టూ సైన్యంలో వెనక బాగాన మాటుగానులంటే ఎవరు తెలుసా పుంచుండ్ర చూసినవా సింహము ఏం చేస్తుంది ఆ పొద చాటు నుండి పొంచి ఉంటుంది ఎవరు దేని ఎర పట్టుకుందామని చెప్పి ఆ మేకలో జింకలు మనం చూస్తాం కదా డిస్కవరీ ఛానల్లో అవి వాటి పాటుక అవి ఉంటాయి ఇవి గుట్ట చాటున మాటు అమాంతం వచ్చి వాడి మీద దాడి చేస్తాయి అన్నట్టు కాబట్టి సైతం వాడు వాడు మాట దేవుని బిడల్ని పడడానికి వాడు మాటు గానులు పెట్టింది ఎంత దుష్టుడో చూడండి మాటుగానుల గురించి సైన్యము ఈదా వారికి ముందుగా మాటు వెనక వెనకను ఉండున్నట్టు చేసి అంటే ముందు వెనక ఏం చేస్తున్నాడు సైన్యాన్ని పెట్టేసిండు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మధ్యలో యూదా సైన్యం ఉంది ముందు వెనక ఎరవము సైన్యము ఉందో వాళ్ళు మధ్యలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వాడు మాటగనులు పెట్టేసిండు దుష్టుడు కాబట్టి ఆ రీతి కానీ ఇంకోటి ఏంటంటే ఇస్తాల ప్రజల్ని దేవుని బిడల్ని దేవుని బిడల మీదకే ఉసిగలుగుతుంది దేవునితో ఇద్దానికి ఉసిగలుగుతున్నాడు అక్కడ ఇది భయంకరంగా చూడు అంటే వాళ్ళు వాళ్ళ వివేచన ఎటుపోయింది వాళ్ళ ఆలోచన ఎటుపోయింది వాళ్ళు నిజంగా జీవం గల దేవుని సేవిస్తున్నారా చూడండి విగ్రహారాధనలు చేస్తే ఆ దుష్ట శక్తులు వాళ్ళని ఎట్ట పని ఎట్లా నడిపిస్తున్నాయి దుష్టత్వంలోకి ఎంత భయంకరంగా కురత్వంలో నడిపిస్తున్నాయి దానికి కారణం ఎవరు ఎరబం కాబట్టి సైతన్ సమూహం ఆ సమూహంలో ఉండి దేవుని బిడ్డలు ఏం చేస్తున్న వాళ్ళు తెలియనితులు ఉన్నారు అందుకు దేవుడు దుఃఖిస్తాడు ఆయన ఆయన వేదన పడుతున్నాడు నా ఉగ్రత వాళ్ళ మీద నేను తప్పదు కానీ ఎవరన్నా దాన్ని సరిచేసేవాళ్ళు ఉన్నారా ప్రాకారం దిట్టపరిచే వాళ్ళు ఉన్నారా ఒక్కరేనా ఉన్నారా అని దేవుడు చూస్తాడు ప్రవ్వా నేనున్నాను ప్రవ్వా నేను సరిగేస్తా ప్రవ్వ వాళ్ళ నితో సమాధానం పరుస్తా నాకు ఆ కృప నాకు ఈ ప్రవ్వ నేను ముందుకు వెళ్తా ప్రవ్వా యశోయ ప్రవక్త నా నిమిత్తం ఎవడు ఎవరు పంపిదానంటే నేనున్నా ప్రభావ నేను పంపుతానని చెప్పి నన్ను పంపు ప్రభావాడు యశోయ ప్రవక్త ఈరోజు మనం వెళ్ళాలా మనం వెళ్తేనే ఆ డోర్స్ ఓపెన్ అయిపోతుంది చెప్తున్నా తర్వాత పద్నాలుగు వచ్చిన యూదా తిరిగి చూసి యోధులు తమకు వెనుక వైపులను ఉన్నట్టు తెలుసుకొని ఈ విషయం మీరు అర్థం చేసుకొని పద్నాలుగు వచ్చినాం చాలా ముఖ్యమైంది ఇప్పుడు వీళ్ళు ఏం తెలుసా చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల మన దైవికమనే జ్ఞాన్వి శత్రు సైన్యం తర్వాత ఏం జరిగింది సరే ఇక్కడ మనం కొంచెంసేపు ఆగితే కెహాజీ నుంచి మనం చూస్తాం కదా ఇందాక మనం చూసినాం రాజు ఈ వర్తమానం ఎవరు చెప్తారంటే ఇస్రాయల్ ఒక ప్రవక్తనుడు ఇస్రాయల్ దేశంలో ఆయన పేరు ఎలీషా ఆయన వచ్చి మీ చెప్పేవాటి అన్నిటిని ఆయన విని తన బిడలు చెప్తున్నాడు అందుకు వాళ్ళు మనం మనం వేసే ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతుందంటే ఆ ప్రవక్తను తీసుకో పటకరాన్ని పోండి అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు సైన్యం మొత్తం వస్తే అప్పుడు ఆ గెహాజీ ఉండేవో నా ఎలినవాడ అయ్యో ప్రభు సైన్యం మొత్తం వచ్చేసి ఇప్పుడు మనం పరిస్థితి ఏంగా ఆయన గెహాజీ చెప్తున్నాడు గెహాజీ ఎలీషాతో అప్పుడు ఎలీషా చెప్తున్నాడు ట్లో వీడు కన్నులు తిరుగు ప్రవ్వా వీడు గుడితనం తొలగించు ప్రవ్వా అన్నప్పుడు వాడి గుడితనం పోతే అప్పుడు ఆ సైన్యానికి వెనక ఏముంది అగ్ని రథాలు ఆ పర్వతాల మీద చుట్టూ దేవుని అగ్ని రథాలు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి వాళ్ళు అనుకుంటున్నారు ఈదా సైన్యం చుట్టూ నేను సైన్యాన్ని పెట్టేసినా ఇంకే వాళ్ళకి ఎటు అవకాశం లేదనుకో కానీ వాళ్ళ సైన్యంకి వెనక భాగము దేవుని సైన్యం ఉందనే సంగతి ఎరోబా మర్చిపోనుడు చూసి చూసింద్రా దేవుడు మనం ఎప్పుడు కూడా మనం మన పక్కన ఆయన సైన్యం ఉంది అగ్ని రథాలు దేవుని సమూహం దేవుని దూతలు దేవుని సన్నిధి మనతో పాటు ఉందని మనం అనుకోవాలా వాడు ఎంత ఉచ్చిలేసినా సరే ఎన్నిగా వాడు చుట్టుముట్టినా సరే దానికి ముందు దేవుని సైన్యం ఉంది అగ్ని అని ఆ వాక్యం మనకి జ్ఞాపకానికి రావాలా చూడండి అందుకు మనకి ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు ఏదన్నా బాధలు నీకు ఏమిటి ఆ వాక్యం జ్ఞాపకానికి రావాలా అప్పుడు నీకు విశ్వాసం బలపడతా ఉంటుంది లేకుంటే ఏమవుతుందంటే భయపడుతూ ఉంటాడు కానీ ఇక్కడ ఏం చేసింది అక్కడ ఈదావారును పద్నాలుగు వచ్చినాం తిరిగి లేచి చూచి యోదులు తమ ముందుకు వెనక ఉన్నట్టు తెలుసుకుని యహోవకు ప్రార్థన చేసిరి ఇది మనం అర్థం చేసుకోవాలా ప్రార్థన ఏ సమస్యలో ఉన్న సరే ఇప్పుడు మేము ఏం చేయాలా ఇప్పుడు మేము ఎట్లా పోవాలా ప్రవ్వ అని ఏం చేయాలా ప్రార్థన చేయాలా భయపడద్దు ప్రార్థన చేయాలా ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ ప్రార్థన చేసింది వాళ్ళు చేసిరి ప్రార్థన చేసిరి ఈ జనులు చేసినాకేమైంది ఆ యాజకులు బోరలు ఊదిండ్రంట అక్కడ యాజకులు ఉన్నారు వాళ్ళతో పాటు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి రాజుతో పాటు అక్కడ ఎవరు ఉన్నారు యాజకులు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు అక్కడ అంటే సపోర్టింగ్ ఉన్నారు అక్కడ చూడండి దేవుని దేవుడు ఎట్లా కాపాడుతుంది బిడలు అన్నట్టు యాజకులు బోరలు ఊదినప్పుడు అప్పుడు ఏమైంది అక్కడ అప్పుడు యూద వారు ఆర్బాటించిరి ఆర్బాటం అంటే ఏం చెప్పండి యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు ఆర్బాటము శబ్దాలు అంత గంభీరంగా ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసిండో యాజకులు బోరలు ఊదిండ్రు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి నువ్వు బూర ఊదితే ఆర్బాటం జరుగుతుంది అక్కడ మనుషులంతా ఆ ప్రదేశం అంతా కంపించిపోతుంది అన్నట్టు సైతం శక్తులు దుష్ట శక్తులు విడిచిపోతే మనుషుల్ని అంత పవర్ దేవుని వాక్యంలో వాళ్ళ బూరలు ఊదింది యాజకులు అక్కడ కాబట్టి మన యాజకులమే కదా కాబట్టి చూడండి అప్పుడు ఏం జరిగింది యోగా వారును ఆర్భాటించిరి అంటే అప్పుడు ఎక్కడ ధైర్యం వచ్చిందప్పుడు సైన్యానికి ఎప్పుడైతే యాజకులు ఉండి బూరలు ఊదిండ్రో దేవుని బోర ఊదిండ్రు అప్పుడు ఆ యూదా వారు సైన్యం ఏం చేసిందంటే అంటే ఎక్కడైనా ధైర్యం వచ్చింది వాళ్ళకి ఇంకా ఎంత ఎంత శక్తి వచ్చిందంటే వాళ్ళకి ఆర్భాటించినప్పుడు ఏరోబామును ఇస్రాయల్ వారందరూ అభియా అభియా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవలేకున్నట్లు యోగ వారిని మొత్తినందున చూడండి దేవుని సైన్యము చూడండి ఆయనతో విరోధంగా మొత్తిండు వాళ్ళని ఆయన బిడ్డలకు విరోధం ఉంటే మొత్తిండు వాళ్ళు ప్రార్థన చేసిండ్రు బోర ఊది యాజకులు తర్వాత యూదో వారి చుట్టూ దేవుని కంచె ఉంది దేవుని కాపుదల ఉంది వాళ్ళందరూ పారిపోయింది వాళ్ళు కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన బాధకరమైన దుఃఖకరమైనది చూడండి పదహారు వచ్చిన ఇస్రాయల్ వారు యూదో వారు ఎదుట పారిపోయేది ఇస్రాయల్ వాళ్ళ సైన్యం అంతా పారిపోయింది వాళ్ళు వాళ్ళంతా చూడండి దేవుని సహోదరుల సహోదరులు ప్రేమించుకోవాలి కదా కానీ వాళ్ళు ఏం చేసింది వాడు సంబంధం వాడు మన మీదకి రెచ్చగొడతాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఒక్కసారి మన సొంత వాళ్ళే మనకి వ్యతిరేకం అవుతూ ఉంటారు ఎందుకు తెలుసా సైతాన్ని వాడు ఆ రీతి వాళ్ళు వాడుకుంటూ ఎందుకంటే వాడికి అవకాశం ఇచ్చింది కాబట్టి అది రక్త సంబంధ రక్త సంబంధాలకి వ్యతిరేకం ఉంటారు కదా యాకో ఏషా వ్యతిరేకం కాలేదా సంప్రించి చూడలేదా అట్లనే ఉంటుంది శరీరమైన వాళ్ళ ఆత్మీయ మనల్ని ఎప్పుడు అన్నట్టు ఈ రోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కాబట్టి వాడు శరీర జీవితం చెప్పైతే బయటకు వస్తాడో అప్పుడే వాడు అవి అవి అప్పుడు సహోదర ప్రేమ ఉంటుందన్నట్టు అప్పుడు దాకా కోపము ద్వేషం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే వాడు దుశ్యత్వంలో ఉన్నాడు సైతాను మోసకరమైన జీవితంలో ఉన్నాడు కాబట్టి వాడు ఆ రీతికు వాడుకుంటాడు అన్నట్టు అందుకు ఈరోజు గొప్ప జనం ఆ ఉంది కాబట్టి వా ఆ జీవితంలోంచి దేవుడు తన ఆత్మీయమైన జీవితంలో నువ్వు నేను నడిపించాలని విషయం చెప్తున్నక్కడ తర్వాత ఏం జరిగింది దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున తర్వాత ఏం జరిగింది పదేడు వచ్చిన అభియాను అతని జనులను వారిని ఘోరంగా సంహరించిరి ఇది ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఎంతో దుఃఖం అనిపించింది ఎంతో బాధ అనిపించింది చూడండి దేవుని బిడలు అంతా అంత సహోదరులు అన్నదమ్ముల పిల్లలంతా కానీ ఒక దుష్టుడు రెచ్చగొట్టి వాళ్ళని వ్యతిరేకంగా లేపి వాళ్ళని విగ్రహాన్ని నడిపి దేవుని బిడల మీదకి సైన్యం మీదకి వస్తే అక్కడ ఏమైంది అక్కడ భయంకరంగా చంపి చంపబడిన చూడండి వాళ్ళ అన్నదమ్ములు పిల్లలే సొంత వాళ్ళే సొంత వాళ్ళని చంపాల్సి ఇక్కడ ఇది ఎంత భయంకరంగా చూడండి ఇది దీనికి ఎవరు కారకులు దేవునికి విరోధంగా చెప్తున్న ఎవరు కారకులే సైతాన్ వాడు అంత వాడి బంధకాలు ఉన్న మనుషులు ఈ రోజు వాడు అనిలు కావచ్చు ఎవరన్నా కావచ్చు చూడండి గౌరవంగా సంహరించంటే ఎంత భయంకరంగా చనిపోయిందన్న తర్వాత ఏమైంది ఇస్రాయేల్ వారులో ఐదు లక్షల పరాక్రమంశారులు హాతులైరి ఐదు లక్షల మంది చనిపోయింది ఎంత భయంకరమైన దుఃఖం తెలుసా లేదన్నా కదా ఐదు లక్షమైన సూరులంటే గొప్ప సురులు వాళ్ళు యుద్ధాలు చేసే వాళ్ళు ఐదు లక్షల మంది చనిపోయిండ్రురాలు యూద సైన్యంతో యుద్ధం చేస్తే వ్యతిరేకంగా లేచినందున వాళ్ళు కానీ అక్కడ నష్టం ఎవరో జరిగింది సైతాన్ వాడు వాడు వాడు వాడు మనుషులు కురిగలిపి వెళ్ళిపోతాడు వాడు అక్కడ ఉండడు కాబట్టి వాళ్ళలో కొట్టుకొని చావాలా ఈరోజు జరుగుతుంది అదే ఎందుకు సైతాను మనుషులకు మనుషులకు వ్యతిరేకం పెడతాడంటే వాళ్ళు ఇంకా మోసంలో ఉన్నారు ఈ రోజు అందుకు మనుషుల కోపము ద్వేషం ఎందుకు వస్తుందంటే దాని వెనక దుష్టుడు ఉన్నాడు వాళ్ళు వాని గోలగొట్టాల అప్పుడు వాళ్ళు మనిషిగా సరి అవుతారు ఇక్కడ ఐదు లక్షల మంది చనిపోయిందంటే ఎంత బాధ అనిపిస్తుంది అది సహోదరులు సహోదరులే దేవుని బిడలే దాన్ని దేవుని బిడలే కొట్లాడుకుని చంపాల్సి ఇది ఎంత భయంకరమైన విధానం చూడండి తర్వాత ఏం జరిగింది ఈ ప్రకారము ఇస్రాయేల్ వారు ఆ కాలం ముందు తగ్గింపబడింది యూదా వారు తమ పితలలోని యహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము మందిరి చూడండి ఇస్రాలు తగ్గింపబడినరు తర్వాత ఇక్కడ వాళ్ళని దేవుడు హెచ్చించింది ఎందుకు దేవుడు ఆశ్రయించారు కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎరోబాము తరిమి తరిమి తరిమి కొట్టిండి అంత భయంకరంగా చేసింది చూడండి ఆ రీతిగా ఎరోబాము దేవుని ప్రజల్ని ప్రేరేపించి దేవుని దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళు ఇదే దేవుడు చెప్పి చెప్పి వాళ్ళు మోసగించండి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోండి దూడ విగ్రహాలు దేవుడు ఎట్లయితే ఆయన సన్నిధి విన్న ఆయన సన్నిధి చూసిండే వాళ్ళు స్వరం విన్నారు దేవుని మేఘం ఉంది అరసముధిని పా అన్ని చూసిండు దేవుడు కానీ విగ్రహాలు చూసి ఎంతగా మోసగింపడంటే వాళ్ళు ఎలాంటి మోసములు ఉన్నారో ఈరోజు దేవుని బిడుదలనేది మన జ్ఞాపకం చేసుకోవాలా ఆ మోసకరమైన జీవితం వాళ్ళు తెలియదు కాబట్టి దేవుడు నీకు నాకు చూపిస్తాడు కాబట్టి వాళ్ళకు నువ్వు విడుదల కల్పించాలా అది మన కాబట్టి అది ఎంతో ప్రయాసంతో కూడింది ఎంతో భారంతో కూడింది అయినా సరే ప్రతి దశలో మన ప్రభు మనకు సహకరిగా ఉంటాడు మన దేనిశులు మనం చింతించొద్దు దేనిశులు మనం భయపడద్దు విశ్వాసంని కడత దాన్ని కొనసాగించబడిన మన ప్రభు ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలా కాబట్టి ఆయన రాకడ బహు సమీపం కదా కాబట్టి మన శక్తికి మించిన ప్రయాణము మనకు కాబట్టి ఆ ప్రయాణం కొరకు మనం సిద్ధపడాలా అనే విషయము మనం చూస్తున్నాం కాబట్టి మనం ప్రతి దశలో మనము ఆయన ఆయన రాకడలో అనేకుల్ని నిలబెట్టాలా అనేకులు సిద్ధపరిచి నా ప్రభు ఇంత నన్ను నన్ను నా కోసం వస్తుంది ఈ లోకంలోకి కాబట్టి ఎదురు చూస్తూ సంతోషంతో ఆనందంతో మనము ఆయన సన్నిధిలో మనం దివారాత్రుల సమయం గడపాలా ఇవన్నీ మనం నేర్చుకోవాలా ఈ యొక్క మనం నేర్చుకొని ఆయన కొరకు ప్రతినిధులుగా మనం ఈ లోకంలో మనం జీవించాలా కాబట్టి మన ప్రయాసం ఇప్పుడు కూడా వ్యర్థం కాదు కాబట్టి సమస్తం ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఈ రోజు యాజకత్వం ఏ రీతిగా ఉందంటే చూడండి ఒక ఒక వాక్యాన్ని చూసి నేను ముగిస్తాను జకర్య గంధం ఒక వాక్యం చూస్తున్నాం మనం చూసి ముగిస్తాను జకర్య గంధం మూడో అధ్యాయం దేవుని బిడలు ఈ రోజు ఏ రీతిగా ఉన్నారు మూడో అధ్యాయము మొదటి వచనంలో మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివు నిలబొట్టయి సాతాను ఫిర్యాదు అయ్యి అతని కుడి పాశ్వంలో నిలబొట్టయి అతడు నాకు కనబచ్చెను చూడండి ఇవన్నీ ఎవరు చూపిస్తున్నాడు తెలుసా ప్రధాన యాజకుడు జీవితం సేవకుడు జీవితము ప్రవక్త చూపిస్తున్నాడు జకరేగా చూపిస్తున్నాడు దేవుడు దర్శన రీతిగా ఈ రోజు ఈ లోకంలో ఎట్లా జీవిస్తున్నారు మనుషులు దేవుడు నీకు నాకు చూపిస్తున్నాడు వాళ్ళు ఏ రీతి యాజకత్వం చేసేవాడు ఏ రీతిగా కానీ ఏ రీతిగా దేవుని సన్నిధిలో వాడు అబద్ధం చెప్పాడు కదా సైతాను సైతాను ఫిర్యాదు చేస్తున్నాడు దేవునికి దేవుని సంధిలో చూడు యహోశివ ఎట్లున్నాడు చూడు అని చెప్పి యాజకులు అంటే దేవుని బిడలే కదా సేవకుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కాబట్టి ఈ రోజు సేవకు జీవితంలో మనము ఒకవేళ మన జీవితం అట్లా ఉందేమో మనం ఆ రీతి గున్నమేమో కదా కానీ ప్రవక్త చూపిస్తుంది అక్కడ చూడండి ఫిర్యాదు మన కుడిపార్చువు నిలబడు ఇప్పుడు మనం అర్థం చేసుకోండి ఒక దూతనుడు యాజకుడు యహోశివు నిలబడి నిలబడినడు తర్వాత సాతాను ఫిర్యాదు అతను కుడి ఉన్నాడు తర్వాత జకర్యాన్ని చూస్తున్నాడు ఈ రోజు జకరకు చూపిస్తున్నాడు ఈ రోజు సంగము ఏ రీతి కొందో దేవుని బిడ్డలు ఎట్ట చూపిస్తున్నాడు నీకు నాకు చూపిస్తున్నాడు నువ్వు చూడగలుగుతున్నావు రీతిగా తర్వాత ఏం చెప్తుడు సాతాను యహోవ నిన్ను గద్దించును ఎరుశిలమును కోరుకుని యహోవ నిన్ను గద్దించును ఇతడు అగ్గిల నుండి తీసిన కొరువు ఉన్నాడు కదా అని యహోవ దూత సాతానుతో అనేను కాబట్టి నువ్వు ఇతని మీద ఫిర్యాదు చేస్తున్నావు కాబట్టి నేను ఇతని శ్రమల గున పంపిస్తున్నా అందుకు మనల్ని దేవుడు ఎందుకు తెలుసా ఎందుకు మనల్ని శ్రమల గుండా నీలో ఏదో సైతాన్ నీ మీద ఫిర్యాదు చేస్తున్నాడు ఏదో మనం అక్కడ ఏహోషో ఏదో మిస్టేక్ చేసిండు అక్కడ కానీ ఫిర్యాదు చేస్తున్నాడు సైతన్ దేవుని సందిలో కాబట్టి నువ్వు నేను చేసినా నేను చేసినా సరే నువ్వు చేసినా ఎవరు చేసినా సరే వాడు అక్కడ ఫిర్యాదు చేస్తాడు దేవుని సందిలో కాబట్టి దేవుడు సంధిలో వాడు ఫిర్యాదు చేస్తే దేవుడు అంటాడు నువ్వు ఒకప్పుడు నేను గర్వించిన నేను ఆ రీతి ఉంటాను అక్కడి నుంచి ఇప్పుడు చూడు ఇప్పుడు నన్ను శిక్షించినావు కదా ఇప్పుడు నీ బిడ్డలే తప్పు చేసిండు మరి ఇప్పుడు ఏమంటావు అంటే దేవుడు ఏం చేస్తాడు ఆయన భరించలేడు కదా కాబట్టి ఆయన నీతిగల న్యాయవాది ఎవరైనా సరే నేనైనా నువ్వైనా ఎవరైనా సరే అది శిక్ష అనుభవాల్సిందేవాడు దేవుని ఫిరోధంగా తెస్తే అందుకు దేవుడు ఆయన యహోశివాని అగిలుగుండే పవనించాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు గొప్ప జనం ఎందుకు అగిలుగుండిపోతారంటే వాళ్ళు ఏ రీతిగా ఉన్నారని నావాడు ఇచ్చే చూడండి సైతాను కూడా దేవుని సందులో వాడు ఫిర్యాదు చేస్తున్నాడు దేవుని సమూహంలో నిలబడితే యహోశివ మలిన వస్త్ర ధరించుకున్నాడు వాడు అప్పుడు ఏం చేస్తున్నాం నాలుగు వచ్చిన దూత దగ్గర నిలిచిన వారిని నిలిచి ఇతని మైలబాటలు తీసివేడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అని సెలవిచ్చను చూడండి దోషములన్నీ దేవుడు పరిహరిస్తాడు ఇక్కడ ఒక విషయము ఇక్కడ మన జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే సైతాను ఫిర్యాదు చేస్తున్నాడు కాబట్టి మనం మలిన వస్త్ర మనలో ఉండద్దు ప్రధాని యాజకులం కదా మనను కాబట్టి మనం ఎలాంటి మలిన వస్త్రం ఎలాంటి అపవిత్రతం మనం ఉండొద్దు ప్రతి క్షణం అనే సన్నిధిలో మనం పశుద్ధంగా జీవించాలా అనే విషయం చెప్తుంది అక్కడ ఈ రోజు గొప్ప జన ఎందుకు శ్రమలుగుండబోతుందంటే వాళ్ళు మళ్ళీ వస్త్రాలు ధరించుకున్నారని వాక్యం చెప్తుంది కదా కాబట్టి అందుకు ఈ వాక్యం ధరించినప్పుడు నాకు ఎంతగానో భయమేసింది ఎందుకంటే వాడు ఎంత భయంకరంగా మనమే ఫిర్యాదు చేస్తుంది మన సహోదరుల మీద కాబట్టి వాడికి అవకాశం ఇవ్వద్దు అన్నట్టు అక్కడ అతని తల మీద తెల్లని పాగా పెట్టించడం నేను మనవి చేయగా అతని తల మీద తెల్ల పాగా పెట్టి వస్త్రం అతని అలంకరించి యహోవా దూత దగ్గర నిలిచినండి ఇక్కడ ఐదవ చిన్న జాగ్రత్తలు అర్థం చేసుకోండి ఇక్కడ లక్ష మంది గుంపు ఇక్కడ ఉన్నారు గొప్ప జనం ఉంది తర్వాత ఇక్కడ ఏమున్నాడు అక్కడ యహోవ దూత ప్రభుకి సాదేశం మన ప్రభు చెప్తున్నక్కడ ఇతని తల మీద తెల్లని పాగా పెట్టించడం నేను మనవి చేయగా వారు అంటే ఎవరున్నారు అక్కడ ఎవరో ఉన్నారు అక్కడ వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి నీ సేవా అది నువ్వు వాళ్ళ వాళ్ళ తెల్లని వస్తాలు వాళ్ళ మీద పెట్టాలా వాళ్ళు మురికి వస్త్రాలు ధరించుకున్నారు వాళ్ళ వస్త్రాలు నువ్వు తీయాలా నువ్వు వాళ్ళని అలంకరించాలంటే ఆత్మీయమైన అలంకరణ వాళ్ళకు నువ్వు ఇవ్వాలా నీ సేవా జీతం నా సేవా జీతం అదే వాళ్ళు మరిన వస్తాలు ఉన్నారు అందుకు శ్రమలో అది మనం చూపించాలా తర్వాత వారు అన్నప్పుడు ఎవరంటే గొప్ప లక్ష లక్ష మంది సాదుషం వాళ్ళే ఆ తెల్లని బాగా పెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తుంది యహోవ దూత మన ప్రభు అలంకరించి యహోవ దూత దగ్గర నిలిచి అప్పుడు ఏం చెప్తున్నా అప్పుడు యహోవ దూత యహోషోకి ఇలాగా ఆజ్ఞ ఇచ్చను ఏముంది ఎప్పుడు అక్కడ సైన్యములకు అధిపతి యహోవ సెలవిచ్చింది ఏమనగా నా మార్గములలో నడచొచ్చు అంటే అంతకుముందు ఏ మార్గంలో నడిచింది వాళ్ళు నేను నీకు అప్పజింపదాన్ని గై భద్రముగా గై ఎడల అంటే నేను నేను సరి చేసిన కదా నేను అలంకరించినా కదా ఇప్పుడు నా మార్గంలో నడుచు నేను నీకు అప్పచెప్పిన కదా సేవ దాన్ని భద్రంగా గై ఎడల నీవు నా మందిరం మీద అధికారువై నా ఆవరమను కాపాడుబడవుదు ఇక్కడ నిలుచుబడుటకు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును అంటే అక్కడ లక్ష మంది గుంపునరు ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ నిలబడుటకు వారికి కలిగినట్టు వారంటే ఎవరు లక్ష మంది కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి మలిన వస్తులో మనం తీయాలా గొప్ప జన సమానికి వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు మలిన వస్త్ర తీసుకొని దేవుని వస్త్రాలు ధరించుకుంటూ చివరికి శ్రమల గుండా పోయి కాబట్టి మన సేవ శ్రమల కాలం కాబట్టి ఆయన రాకడ తొరుగుంది కాబట్టి మనం సిద్ధపడాలా ఒకవేళ మనలో ఏదైనా మలిన వస్త్ర ఉంటే మనం సరి చేసుకుని నీ ప్రశస్తమైన వస్త్రను ధరింపజేసి మనం పరిశుద్ధపరిచినైనా సైతాన్ని ఫిర్యాదు చేస్తున్న మీద వాళ్ళకి అవకాశం వేయద్దు ప్రావ్వా అని ప్రార్థన చేద్దాం కాబట్టి గొప్ప జన సమూహాన్ని అందరినీ మనం చెంత వాళ్ళని ఆదరించాలా ప్రభు చెంత మన అలాంటి సేవలు మన ప్రభు నడిపించాలని ప్రార్థన చేద్దాం వచ్చే వారం నేను ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను అంతవరకు దేవుడు మనం కాపాడాలని ప్రార్థిస్తాం పరిశుద్ధికు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నయన గొప్ప దేవ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు సైతాను ప్రవ్వ వాడు ఫిర్యాదు అయ్యి ప్రవ్వ యహోశి మీద ఎందుకంటే యహోశ్యు మళ్ళిన వస్త్ర ధరించుకున్నాడు కాబట్టి వాడు ఫిర్యాదు చేస్తున్నాడు కానీ మీరు ప్రేమ దేవుడు ప్రవ్వ అగ్నిలోంచి తీసుకొచ్చి ప్రవ్వ మళ్ళా తిరిగి ప్రవ్వ ప్రశస్తమైన వస్త్ర ధరింప చేస్తున్నారు ఆయన ఓ ప్రవ్వా మీ సందులో నిలిపే భాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చినారనైనా ఆ మలిన వస్తాలను పెట్టించమనే ప్రావ ఒక గుంపుకు మీరు అక్కడ చెప్తున్నారనైనా లక్ష నాలుగు గుంపు ప్రవ్వ ఆ రీతి మీరు ఉండాలా ప్రవ్వ ఒకవేళ మాలో ఏదైనా మలిన వస్తాలు ఉంటే మీకుయాసకరమైన జీవితం మాలు ఉంటే ఈ వాక్యం ప్రకారంగా మమ్మల్ని హెచ్చరించినారనైనా మమ్మల్ని సరిచేయండి ప్రశస్తమైన వస్త్రాలు మేము ధరించుకోవాలి పరిశుద్ధంగా జీవించాలా ప్రతి దశలో ప్రవ్వ అలాంటి పరిశుద్ధతో నడిపించండి మమ్మల్ని పరిశుద్ధపరచండినైనా మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకం దయచేసి మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మీరు ప్రకటించాలా మీ ఓదాలా ప్రవ యుద్ధానికి సిద్ధపరచాలా ప్రవ్వ సైతన్ బంధకళను అందరి మీరు విడదగల్పించాలా ఓ ప్రభావ శత్రువు గవిని మీ స్వాధీనపర్చుకోవాలా ప్రవ్వ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వ కాబట్టి మేము సిద్ధపడాలా ప్రభ ఆ మీ సిద్ధపరచాలనైనా అలాంటి సేవలు నడిపించిన బ్రదర్ సిస్సర్ని అందరూ మీరు ఆశ్రయించండి నువ్వు అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాక్షన్ పెట్టుకుని మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపరచాలా ప్రవ్వ అలాంటి సేవా నడిపించండి ఓ ప్రవ్వ ఈ ప్రతి ప్రవశం మేము అర్థం చేసుకోవాలా ప్రవ్వ ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలా మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రవ్వ ఈ లోకంలో ఏం జరగబోతుంది మేము చూడాలా ప్రవ్వా ఆత్మలో మమ్మల్ని నడిపించమని ప్రార్థించాలంటే ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకుములందరూ శాసన పెట్టుకొని మీ సై తోడించండి తిరిగి మా గృహాలకు ఇంటికి చేర్చి ఈ నామాన్ని హైమి తెచ్చుకోమని ఈ ఆరధన పాల్గొన ప్రదేశ అందరినీ ఆశ్రయించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థింది పశుద్ర వ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నికే వందనాలు ప్రభా వేలాది దుతులతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవా నికే స్థూతం నీకే వందనాలు తండ్రి దేవాయసు ప్రభ మరి వాక్యం చేత మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు ప్రభా మరి దినదినం ప్రభా నీలో మేము ఎదుగాల నడుచుకోవాల ప్రభ దేవాయసు ప్రభా ముఖ్యంగా ప్రభా మరి దుష్టుడు ప్రభ ఎన్నో నిందల ప్రభా మోపుతుండగా ప్రభ దేవాయచ ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతని గద్దించి కొట్టివేండి ప్రభా దేవాయచ ప్రభా మాలో ఇంకా ఆసకరమైనది ఏదైనా ఉంటే చూపించండి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని అది వదిలేస్తాం ప్రభా దేవాయచ మా జీవితాన్ని మేము మార్చుకుంటాం ప్రభా దేవాయచ ప్రభా నీ అంతా మేము భయం భక్తి కలిగి జీవిస్తాం దేవా మా ప్రతి ప్రవర్తన అంతటే మీకే అప్పుడు చెప్తున్నాం ప్రభా మాలో ఉండి గైడ్ చేయండి ప్రభా ఏసీఆ నీకే స్థువుతాం నీకే వందనదండి దేవాయచ ప్రభ మళ్ళీ వాక్యంలో ప్రభా అన్ని విషయాలు ప్రభా మరి మీరు మాకు తెలియజేసి ప్రభా ఏ విధంగా నడుచుకోవాలో అది మాకు చూపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనలు ప్రభ దేవాయచ ప్రభ మరి చివదినంలో ప్రభ మరి సహోదరు సోదరులు అప్పజెప్పుకుంటారు ప్రభా మరి క్రైస్తవులు క్రైస్తవులు అప్పజెప్పుకుంటున్నారు కాబట్టి ప్రభ అలాంటి విషయంలో ప్రభ అందరూ కూడా ప్రభా సమాధానం కలిగి ఉండాల ప్రభా కనీ ఏసు ఒకరి మీద ఒకరి నిందలు మోపుకోకుండా ప్రభా వారు మంచితనంగా జీవించే వారు లాగా తయారు చేయని ప్రభా నీకేస్తవుతుంది నీకే వందనాలికండి దేవాయేస ప్రభ ప్రతి దశలో మీరు మమ్మల్ని తప్పించే దేవరో ప్రభ దేవాసు ప్రభా లోకంలో అన్ని విషయంలో ప్రభ జరగబోయేది ప్రతి మీరు మాకు బయలుపరిచే దేవరో ప్రభ దేవాసు ప్రభా మరి ప్రతి ఒక్కటి మాకు బయలుపరిచేని ప్రభా నీ అందుప్రభ మేము విశ్వసించి మేము నడుచుకోవాల ప్రభా నీ యొక్క ప్రేమలో వెళ్ళవేళ మేము నిలబడాల ప్రభ దేవ విశ్వాసంలో కూడా మేము నిలబడాలా స్థిరమైన మంచుని మాకు దయచేయని ప్రభా దేవా నీ యొక్క అక్కడ చాలా త్వరలో ఉంది కాబట్టి ప్రభ మేము తొందరగా సిద్ధపడాల ప్రభా దేవ మేము వెలిగింపబడాలా అనేకలను కూడా మేము వెలిగించాల ప్రభా మా సేవ జీవితము మాకు చూపించని ప్రభా మమ్మల్ని నడిపించని ప్రభా నీకు అస్తం నీకు ఎవరిలాంటిది దేవాయచ ప్రభా భూకనాథాలు మేము ఊదాల ప్రభా మీరే మాకు సహాయం దయచేని ప్రభా దేవాయ ప్రభ ప్రతి ఒక్క విషయంలో నీ యొక్క అస్తం మాకు తోడించి నడిపించి ప్రభా ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించి ఆశ్వంఛత నింపని ప్రభా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి సేవలు వాడుకోని ప్రభా మీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మమ్మల్ని ముద్రించి ప్రభాఖరికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏచు క్రిస్తు నామంలో ప్రార్థిస్తాను తండ్రి వెదినోకిరాలు కాపప్రంద కందనలే సయ్యా సోన్ బ్రదర్ కికి బి కాప ప్రభువా కిబిపియామలన్న బ్రదర్ టెస్ట్ బి కాప ప్రభువా ఇల్ల బ్రదర్ కే కాప ప్రభువా నేను మా కే కాప ప్రభువా సాయి బాబా కే కాప ప్రభువా సాం బ్రబ్ సాం బాబై బి కాప ప్రభువా ఎజ్గులు శ్రీరామం లో ఆడి పెట్టు ధన్యవాదమేన్ ఆమేన్ పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీ పాను కొందండ్రి కృతజ్ఞతలు స్థుతుల స్తోత్రం తల్లి ప్రభు ఏసీకు ఎంత వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో తండ్రి నాయన వేసే ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించిన ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి నాయన వేసే అవును తండ్రి నేను చెప్పే వాక్యాలు నేను వినే వినే మేము వింటున్నస్తే ప్రభా తండ్రి నేను వేసే ప్రభా ఏసారి అవును తను శారీరకంగా ఆత్మలో కూడా మేము సువార్త ప్రకటించే సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్సా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నీకు వందనాలు కృతజ్ఞతలు తెలుస్తావుతున్నాం తండ్రి ప్రభా వాక్యం చెప్తున్న బ్రదర్ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ఎంత పనున్నా మీకు సమయం ఇస్తున్నట్టు అండి ప్రభా ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తున్నట్టు తండ్రి నైన్ ఎస్స ప్రభా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభావ ఎస్సార్ మీరు కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి నైన్ ఎస్ ప్రభావ మీ దూతలు కాపుదల పెట్టి కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి నైన్ ఎస ప్రభా ఎస్ విని వాక్యం మేము నడుచుకొని ఆ విధంగా మేము నడుచుకోవాలి తండ్రి నేను ఎస్ఏ ప్రభా అవును తండ్రి నేనేసే ప్రభా మేము రెడీగా తండ్రి ప్రభా ఎస్ అయ్య ప్రభా మేము పాపులం తండ్రి ఘోర పాపులం తండ్రి క్షమించండి ప్రభా ఎసయ మేము పర్మిషన్స్ ఇస్తున్నాం తండ్రి ప్రభా నేనే ప్రభా మీరు మా వాళ్ళు నివసించి ప్రభా నేనే మమ్మల్ని వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి నేను ఎస మీ సువార్థకు నేనే ప్రభా మేము అరువులము కాముగా మాకు తెలియదు మీరు మాకు నేర్పించుతున్నారు తండ్రి నేనేసే ప్రభా ఎస్ అయ్యా నీ సువార్త ప్రకటించడానికి మంచి భాగ్యం మాకు దయచేసానికి కూర్చున్నాడు ప్రభా నీ పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధ స్థలములలో నాయనసే పరిశుద్ధ గుం ఉండి నాయన వేసే ముందుకు వెళ్ళాలే తండ్రి నేను వేస్తే ప్రభా నీ పరిశుద్ధాత్మను దై దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ నీ పరిశుద్ధ ఆత్మ ఉంటే ప్రభ ఎటువంటి వారు ఎటువంటి శ్రమనైనా జయించవచ్చు నైన్ వేస్తే అలాంటి శక్తిని మాకు దయించడం ప్రభా ప్రయాశ్రమించిన శక్తిని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ రాబోయే దినాలు చాలా దుర్దులుగా ఉన్నాయి తండ్రి ప్రభా తా చెడ్డగా ఉన్నాయి కానీ ప్రతి దినూ నేసే ప్రతి సమయము సంపూర్ణంగా ఉపయోగించటకు మార్గం చూపించమని కోరుకుంటున్నాం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబిపిఎం గ్రూప్ ఉన్న బ్రదర్ వైరస్ బాధితులకు అందరికీ సదాకాలం తోడైనని గాక ఆమెన్ ప్రెజరా అందరికి ప్రెజరా గెజ్రాన్స్ సార్ గజ్రాట్